తక్కువైనా ఎక్కువైనా ఆనందాన్ని పొందితే ఆ ప్రాణి బ్రహ్మ నుండే ఆనందాన్ని పొందుతుంది అంటే బ్రహ్మ నుండే పొందుతుంది అంటే బ్రహ్మ అక్కడ ఉంటాడు ఇవన్నీ పైప్ లైన్స్ వేసి ఎవరెవరికి ఆనందం పంపించాలంటే అప్పుడు ఆ నల్లాలను రోపించేస్తూ చెప్తాడనా ఏంటి అలా కూడా చెప్పచ్చు ఎందుకంటే పరబ్రహ్మ విష్ణు స్వరూపుడై క్షీరసాగరంలో ఉంటాడు సముద్రం కదండి పెద్ద ట్యాంక్ ఉన్నట్టుగా దానికి నల్లాలు ఉంటాయి ఆ నల్లాల ద్వారా వీడికి ఎంత ఆనందం వాడికి అంత ఆనందం అలా చెప్తారు థీలోజీ అని గుడ్ అలా భావన చేయడానికి బాగుంది కదా సదానందంగా కానీ అది అయితే కథారూపంగా చెప్తున్నాడు పురాణ కాలం టూ టీస్ బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు ఓ ఇక్కడున్నాడా ఎక్కడున్నాడు ఇక్కడ హృదయంలో ఉన్నాడండి ఓ హృదయంలో ఆత్మకి ఓ పక్కాను బ్రహ్మ పక్కాను పక్క పక్కన సద్దుకులు ఉన్నాయా ఏమి అని కొంతమంది అలా చెప్తానండి ఇప్పుడు వేదం అలా చెప్తుంది ఆత్మ ఒకటి హృదయంలోనే ఉంది కదా హృదయంలోనే ఉన్నాయి పక్క కిచీబూట్లోనో లేదా ఏదో బాలనాగర్మ సినిమాలో లాగా ఎక్కడో పంజనంలోనో ఎక్కడా లేదా హృదయంలోనే ఉంది కదా కాబట్టి ఆత్మ హృదయంలోనే ఉంది ఈశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు సర్దుబాటు చేసుకుని కాలక్షత్రం చేస్తారు సో ఒక సింగిల్ సీట్లో ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు ఇది హృదయంలో ఒక్కటే చైతన్యం ఉంది నువ్వు ఆ చైతన్యానికి ఏం తెలియపెడతావో నువ్వు తెలుసుకో దానికి ఆత్మంటావా బ్రహ్మంటవా అయితే రెండు ఒకటేనంటారా అవును ఇది కాబట్టి ఆత్మానందం బ్రహ్మానందండి బ్రహ్మ హృదయంలో కాబట్టి విద్వాంసులకు బ్రహ్మవేత్తలకు ఆనంద కారణము సకల ప్రాణులకు కూడా ఆనందం సకల ప్రాణులు ఆనందకారణం మరొకటి మరొకటి అని భ్రాంతి పడుతూ ఉంటారు బ్రహ్మవేత్తల విషయంలో అయితే అదే ఆనంద కారణం అది బ్రహ్మ అస్తి అది సెటిల్ చేశాం అనుప్రశ్నకి సమాధానం ఇంకా ఇతాస్తి ఇంకో హేతు బ్రహ్మ ఉన్నది ఈ మొదటి అనుప్రశ్న గట్టి అనుప్రశ్నే అస్థి అని నిర్ధారణ ఇంకో హేతువు చేత కూడా బ్రహ్మ ఉన్నది కుత ఎందువలన కోహ్యే ప్రాణ్యాత్ ఆకాశ ఆనందో న్యానందయాతి ఈ మూడు వాక్యాలు కలిపి ఇంకొక హేతు కుట ఎందువలన అని అంటే బ్రహ్మందని ఇంకో హేతు అంటున్నాం ఆ హేతు ఏమిటో చెప్పండి ప్రాణనాది క్రియా దర్శనాత్ వేదాంతం చాలా గొప్ప ప్రతిపాదన అండి బ్రహ్మం ఉంది అంటే బ్రహ్మం ఉంది అని మీరు ఎవరన్నా అడగండి బ్రహ్మ ఉందని చెప్పు అని ఆయన ఏం చెప్పారంటే చూడండి మా గురువుగారు ఉండేవారు గొప్ప తపస్సుయాలి వాళ్ళేమో ఒకసారి ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ గుహలో తపస్సు చేశారు ఆ తపస్సు చేసినప్పుడు బ్రహ్మ బ్రహ్మ అంటే విష్ణువు శ్రీ మహావిష్ణువులతో దేవుడు అనమాట ఏమో ఒక ముసలాయిన వేషం రూపంలో కర్ర వేసుకుని వచ్చాడు వచ్చి ముందేమో ఈయన ముసలాధర్కుని భ్రమపడ్డాడు తర్వాత ఆయన ముఖంలో దివ్య తేజస్సు కనపడి ఇదంటే గురువు గారికి కనపడింది కాబట్టి ఆ గురువు గారు వచ్చి మాకు చెప్పారు ఓకే సో నవ్ వాట్ ఈస్ ది కన్క్లూషన్ అస్థి బ్రహ్మా అని దట్ ఈస్ హౌ కన్క్లూజన్ అలాగే చెప్తారండి అంతే కదా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దిస్ ఈస్ దియలాజికల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ద సో వి కాల్ ఇట్ ఫెయిత్ అంటూ ఫైత్ని మనం స్వీకరించాలి దాని పేరే ఫైత్ కానీ ఇక్కడ వేదాంతము ఆ బ్రహ్మని మీకు కరతలామూలకం శంకరుడు అంటారు చోట కరతలా మూలకం చేతిలోని ఉసిరి కవలే చూపిస్తాం ఆ బ్రహ్మ మీలో ఉన్నది మీరై ఉన్నది మీలో ఉన్నది అని చెప్పి మీరై ఉన్నది అని చెప్తారు గొప్ప ప్రతిపాదన ఉపనిషత్ ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది చూడండిది ప్రాణనాది క్రియాదర్శనా ఇక్కడ రసం అయిపోయింది ఇంకా ప్రాణనాది క్రియ ప్రాణనము అంటే గాలిని విడిచిపెట్టుట పీంచుట రెస్పిరేషన్ ఆది శబ్దం చేతను గుండె కొట్టుకునుట ప్రసరణము ఇంకా అనేక క్రియలు చూడడము వినడము సో ఇలాంటి క్రియలు అప్పుడప్పుడు ఎదరవాళ్ళని తిట్టడం కూడా బ్రహ్మ యొక్క అనుగ్రహం వల్లనే వీడా పనిచేయగలుగుతాయి కూడా ఒక క్రియే కదా సో ఎన్ని క్రియలుంటే అన్ని క్రియలు ఇక్కడ ఉన్నాయి కనుక ఆ క్రియలని చూసి వాటిని కనుక కొంచెం మనం విశ్లేషణ చేస్తే అస్థి బ్రహ్మ అని నిరూపించవచ్చు ఎలాగది అది ప్రాణమాది క్రియాదర్శనాథ సంగ్రహవాచ్యం దానికి వివరణ అయమపి జీవత ప్రాణేన ప్రాణితి అపానేన అపానితి వాయవీయా ఐంద్రియ కాశ్చేష్టా సంహతై కార్యకరణై నిర్వర్త్యమానా దృశ్యంతే ఇక్కడ శంకరులు ఒక స్పిరిచువల్ లాని ఒక దాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లాని ఇది వేదాంతంలో తరచుగా వస్తూ ఉంటుంది ఈ ఈ ఆర్గ్యుమెంటు చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని శంకరుల యొక్క అభిప్రాయం మీకు అలా మీ సంగతి ఎలా తెలిసినా మీకు ఏమేమన్నా కనపడి చెప్పారా అంట కనపడి చెప్పినంత మాట ఎందుకంటే భాష్యాల్లో ది వే ఇట్ చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సంహత తద్భిన్న చేతనస్య చేతనస్యార్థే వర్తతే అని ఇలాగ ఒక చెప్పచ్చు వాక్యం డిఫరెంట్ అసెంబ్లీ అనట సంహత అంటే అసెంబ్లీ అసెంబ్లీ అంటే అర్థమేటో తెలుసు అంటే అసెంబ్లీ అనే పదానికి అర్థం ఏంటంటే అనేక జడవస్తువులను తీసుకొచ్చి వాటికి నట్లు బోట్లు వేసి ఓ చోట బిగిస్తే బిగించి దానికి ఒక విశిష్ట రూపాన్ని ఒక రూపాన్ని దానికి కల్పిస్తే ఆ రూపంలో అది కొన్ని స్పెషల్ క్రియలని చేస్తే దానికి అసెంబ్లీ అనిపేది కార్ అసెంబ్లీ అని కార్ అసెంబ్లీలో ఏం చేస్తారు స్టీలు తర్వాత రబ్బరు ఇలాగంటే ఐటమ్స్ ఇలా ఇవే కొంత ప్లాస్టిక్ ఐటమ్స్ కారంటే ఇదే కదండి ప్లాస్టిక్ స్టీలు రబ్బరు ఇవన్నీ తీసుకొస్తారు ఆ తీసుకురావడంలో ఒక పద్ధతిలో వాటిని తీసుకొచ్చి అసెంబ్బుల్ చేస్తారు సో ఛాసిస్ టైర్లు వీల్సు సో తర్వాత పైన డోము ఇవన్నీ అసెంబ్బుల్ చేస్తారు ఇంజను ఇంజన్లో పిస్తాం అవన్నీ కూడా మళ్ళీ స్టీలు అవే కదా అసెంబ్బుల్ చేస్తారు ఈ అసెంబ్లీ చేస్తే ఇది ఒక పనిని చేస్తుంది ఏమిటా పని గమనము అనే క్రియని చేస్తుంది ఇప్పుడు కూడా ఈ విధంగా అసెంబ్బుల్ అయ్యి ఒక క్రియను చేసేటువంటి ఈ అసెంబ్లీ అంటే ఈ సంహత పదార్థము ఒక చేతన పురుషుని కొరకు మాత్రమే ఉండును దట్ ఈస్ ది లా ఈ వేదాంతికాస్ ఇలాగే ఉంటాయి అంటే ఆ అసెంబ్లీ యొక్క ప్రయోజనాన్ని పొందే చేతన పురుషుడు యొక్క అభావంలో అలాగంటే అసెంబ్లీ ఏమీ ఉండదు అసెంబ్లీ ఉంది అంటే అది ఆ అసెంబ్లీ కంటే వివిక్తంగా అంటే డిస్క్రిమినేట్ సెపరేట్గా భిన్నంగా ఉండేటువంటి చేతన పురుషుని కొరకై ఉద్దేశించబడి ఉంటుంది అది ఇది ఒక లా ఇలా బాగుందంటారా లేదంటారా కొంచెం విడ్డూరంగా ఉన్నా స్పెషల్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ ఉంది ఎంత బాగా అసెంబ్లీ చేశారండి అంటే దీన్ని ఉపయోగించి వాడు ఎవడో ఒక చేతన పురుషుడు ఉండి ఉంటాడు చేతన పురుషుడు లేకుండగా చెట్టును కొట్టి కమ్మీలను కోసి వాటిని ఇలాగ ఆర్గనైజర్గా చిత్రిబట్టి ఇంత సిస్టమేటిక్గా చేసేటువంటి ప్రసక్తే ఉండదు ఎక్కడైనా సరే అసెంబ్లీ ఉంది అంటే చేతన పురుషుడు ఇప్పుడు మీరు అడవిలో వెళ్తూ ఉంటారు అడవిలో వెళుతుంటే చెట్లు జాములో కనపడతాయి సడన్గా అక్కడ ఓ పీట కనపడుతుంది ముక్కాలి పీట కనపడుతుంది అప్పుడు ఏమనుకుంటారు మీరు అరే ఇక్కడ ఎవడో ఉండి ఉండాలరా అని అనుకుంటాం ఎందుకని అసెంబ్లీ ఉంది కనుక ఇట్ ఈస్ లైక్ సముద్రంలో ఒక డైవ్ చేస్తున్నాడు డైవ్ చేస్తుంటే సడన్గా ఒక చేపలు ఇవి ఇవే కనపడుతున్నాయి సడన్గా ఒక పాత హార్న్ బూయి బూయ్యని ఊదే హార్న్ ఒకటి కనపడింది వెంటనే అరే ఎప్పుడో ఒక షిప్కు ఉన్న హార్న్ ఉంటుంది ఆ షిప్ ఇక్కడ మునిగిపోయి ఉంటుంది ఆ షిప్పులో పని చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు టైటానిక్ అనే షిప్పును అలాగే కా కనిపెట్టరు కాబట్టి ఎక్క సముద్ర మధ్యలో అవనై అడవి మధ్యలో అవనాయి లేకపోతే అంతరిక్షంలో అవనాయి సపోజ్ మీరు మార్స్ మీదకి వెళ్ళారు మార్స్ మీద వెళ్తే అక్కడ టేబుల్ కనపడింది అనుకోండి అంటే అర్థం ఏంటి ఎవడో ఉండు ఉంటాడు వాడు మనిషే అవ్వకపోవచ్చు ఎవడో ఉండుంటాడు చేతన పురుషులు ఉంటాడు అది లెక్క ఇప్పుడు ఆ వాక్యం చూడండి అయమపి పిండ పిండం దే అసెంబ్లీ ఎటువంటి పిండం ఇది ఎవరి పిండం ఇది జీవత పిండ జీవించి ఉన్న ఒక వ్యక్తి యొక్క పిండం ఇది పిండం అంటే దేహం ఇది ప్రాణితి అంటే ప్రాణన కర్మను చేయు రెస్పిరేషన్ టూ ఫోల్డ్ విడిచిపెట్టడము తేల్చడం ప్రాణితి గాలిని విడిచిపెడుతోంది ఏం చేతనం ప్రాణిన ప్రాణము ఆ వాయు వ్యాపారం చేత వాయవీయ అంటున్నారు కదా వాయు వ్యాపారము చేత ఇది ఎగ్జలేషన్ అనే క్రియని చేస్తోంది అపానేన అపానితి ఇట్ ఈస్ ఇన్హేలింగ్ హౌ థ్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ త్రూ ఏ పర్టికులర్ ఫోర్స్ విచ్ ఇన్హే విచ్ పుల్స్ ది ఎయిర్ ఇన్ ఆ ఫోర్స్ చేతనం ఆ గాలిని పీలుస్తున్నాడు పీలుస్తోంది అదే ఇంకో రకం ఫోర్సు చేతనం విడిచిపెడుతోంది పీల్చే ఫోర్స్కి అపానం అని పేరు విడిచిపెట్టే ఫోర్స్కి ప్రాణం అని పేరు ఈ విధంగా వాయవీయా చేష్టా వాయువుకి సంబంధించిన చేష్టలు చేస్తున్నాయి అంతటితో రాగలేదు ఐంద్రియ కాశ్చేష్టా ఇంద్రియములకు సంబంధించిన చేష్టలు చేష్టలు అంటే క్రియలు జరుగుతున్నాయి ఇక్కడ ఇవన్నీ కలుస్తున్నాయి దేనికి కన్ను ఈ మూల కూర్చుని చూస్తుంది చెవి ఆ మూల కూర్చుని వింటుంది దీనికి సంబంధం ఇది చూసేదానికి అది వినేదానికి సంబంధం లేదని మీరు అంటారా నో సంహత్య ఇవన్నీ కలిసి కార్యకరణై ఏమిటేమిటి కలిసే చెప్పండి అంటే కార్యము కార్యము అంటే ఎముకలు మధ్య మాంసం రక్తం ఇవి కార్యములు కరణములంటే చేతులు కాళ్ళు నోరు ఇవి కర్మేంద్రియాలు కన్ను ముక్కు చెవి జ్ఞానేంద్రియాలు మనస్సు కూడా దానికి జోడించండి ఏకాదశి ఇవి ఐదు ఐదు మనస్సు పదకొండు కరణములు ఈ కరణములన్నీ ఈ కార్యము అంటే మధ్య మాంసాది ఫిజికల్ బాడీ కతుక్కున్న వాడితో కలిసిపోయి ఉన్నాయి బాడీలో భాగంగా ఉన్నాయి ఇవి మొత్తం కార్యకరణై సంహత ఉన్నది ఈ పనులన్నీ చేస్తున్నాయి నిర్వర్త్యమానా దృశ్యంతే పనులన్నీ చేస్తున్నాయి కరెక్టే కదా ఇంతవరకు ఏం సందేహం లేదు అంటే ఇప్పుడు దీని నుంచి కొన్ని కంక్లూషన్స్ వస్తాయి వన్ దెర్ ఈజ్ ఏ చేతన పురుష డిస్టింగ్ ఫ్రమ్ దిస్ బాడీ అని వస్తుంది అని చెప్పాల్సి ఉంటుంది మీరు అంతేగాని అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ ఇస్ ది పర్సన్ అంటే అది అవివేకము అజ్ఞానము అని అంటారు దాని పేరే కాబట్టి దృశ్యంతే దాన్ని బట్టి అంటారచ్చకా అర్థవృత్తిత్వ సంహనం నాంతరేణ చేతనం సంభవతి ఈ సంహననం అంటే ఒకే లక్ష్యం కోసం పనిచేయుట దాన్ని సంహననం అంటారు ఇప్పుడు మీరు కంపెనీకి వెళ్ళారనుకోండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది క్వాలిటీ కంట్రోల్ పనిచేస్తుంది వీళ్ళందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారో అది ఎవద వాళ్ళదేనా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా గవర్నమెంట్ కంపెనీలు అలాగే ఉంటాయి అధ్యధిగా అవి మూతపడుతూ ఉంటాయి తొందరగా కానీ ప్రైవేట్ కంపెనీ అయితే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే విషం కోసం పనిచేస్తారు ఆ విషం పేరే కంపెనీ విషన్నీ కూడా అంటారు దానిక అలాగే పనిచేస్తారు అన్నీ అలాగే పనిచేస్తాయి ఇప్పుడు మన దగ్గర టాటా వాళ్ళ దండి ఒకటి జనరేటర్ అక్కడ ఒక అతను ఉంటాడు అతను కూడా ఒకే విషం కోసం పనిచేస్తున్నాడు ఆ కంపెనీ జనరల్ మేనేజర్ కూడా అదే విషం కోసం పనిచేస్తూ ఉంటాడు అందరూ ఆల్ వర్క్ ఫర్ ది సేమ్ విషం అటువంటి పరిస్థితికి సంహననం అని పేరు సో యథార్థ వృత్తిత్వైన సంహననం వృత్తి అంటే వ్యాపారం ఒకే ప్రయోజనం కొరకు వ్యాపారాన్ని చేయుట అనే రూపంగా ఈ కార్యకరణములన్నింటి యొక్క సంహననం ఉన్నది అసెంబ్లీ ఉన్నది ఇటువంటి సంహననము చేతనం అంతరేనా చేతన పురుషుడు ఒకడు లేకుండగా ఇది అసంహతం సంభవతి చేతన పురుషుడు ఉండాలి ఎటువంటి చేతన పురుషుడు అసంహతం డిస్టింగ్ట్ ఫ్రమ్ దిస్ అసెంబ్లీ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అసెంబ్లీ యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది కార్ కారుకి ఎన్ని పార్ట్స్ ఉంటాయో చెప్పొచ్చు కారుకి ఎన్ని పార్ట్స్ ఉంటాయో చెప్పలేరు చెప్పొచ్చు ఎందుకంటే కారు డిజైన్ తీసి చూస్తే మీకు ఎన్ని పార్ట్లు ఉంటాయో ఉంటుంది ఆ పార్ట్లకి నెంబర్లు కూడా ఉంటాయి ప్రతి బోల్ట్కి దానికి కూడా నెంబర్లు ఉంటాయి సో కారుకి యాభై థౌజండ్ పార్ట్స్ ఉన్నాయనుకోండి ప్రతి బోల్టు నెట్ కూడా మీరు కలుపుకుంటే ఒక థౌజండ్ పార్ట్స్ ఉన్నాయనుకోండి ఆ థౌజండ్లో మీరు ఒకటా లేకపోతే థౌజండ్ ప్లస్ వన్నా మీరు యూఆర్ నాట్ ది వన్ అమాంగ్ ది థౌజండ్ యూర్ ది ప్లస్ వన్ థౌజండ్ ప్లస్ వన్ అంచేతనే అసంహతం నాట్ ఏ పార్ట్ ఆఫ్ దట్ అసెంబ్లీ బట్ ది పర్సన్ హూ రిసీవ్స్ ది బెనిఫిట్స్ ఆఫ్ దట్ అసెంబ్లీ అలాంటి చేతన పురుషుడు ఒకటూ ఉండాలి దాంట్లో ఇంక తిరుగులేదు అన్యత్ర అదర్శనాత్ ఎందుకంటే ఆ చేతన పురుషుడు లేక లేకుండగా మీకు ఈ సంహనము అనంత తానుగా పనిచేసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మీకు కానరాదు తాహ ఆ విషయాన్నే ఇక్కడ మంత్రము చెప్తోంది ఏమని చెప్తోంది మంత్రం యదేశ ఆకాశ ఆనందో నశ్యాత్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ సంహననం ఈ బాడీ ఉందే అన్యాత్ కోహ్యేవ అన్యాత్ కహ ప్రాణ్యాత్ ఎవడు అన్యాత్ గాలిని గాలిని పీలుస్తాడు ్రాణ్యాత్ ఎవడు గాలిని విడిచిపెడతాడు ఏది యశ ఆకాశ ఆనందో నశ్యాత్ అంటే బ్రహ్మ సో ఆనందస్వరూపమైన ఆ బ్రహ్మ ఇక్కడ ఈ అసెంబ్లీలో లేకుండా ఉంటే సపోజ్ లేకుంటే ఈ గాలి పీల్చడము విడిచిపెట్టడము అనేటువంటి క్రియలు ఈ అసెంబ్లీ చేసేటువంటి క్రియలు అసంభవమై ఉండేటివి కావు కానీ మరి క్రియలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మకాందముదీ ఆకాశే పరమే వ్యోంని గుహాయాహిత ఆనందో న్యా నేను ఎదేష ఆకాశ ఆనంద అంటే ఆకాశ ఆనందని విడతీసుకుని ఆకాశ అంటే బ్రహ్మాని ఇందాక నేను అన్నాను అలా అనొచ్చు బట్ అక్కడ అలా కాదు పరిస్థితి ఆకాశే ఆనంద ఆకాశ ఆనంద కాదు అలా కూడా బ్రతీయచ్చు ఆకాశ శబ్దానికి బ్రహ్మానే అర్థం కూడా ఉంది ఆకాశ స్థల్లింగ ఒక నిర్ధారణ ఎనీవే సో ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ఆకాశే ఆనందేష ఆనంద ఆకాశే అంటే ఆకాశం ఏ ఆకాశం పరమే వ్యో ఆ పరమాకాశం అంటే హృదయ గుహ ఈ హృదయ గుహలో యశ ఆనంద ఈ పరబ్రహ్మ ఆనందరూపమైన పరబ్రహ్మ ఎది నిహిత న్యాత్ నవేత్ దాంట్లో నిహితమై దాచిపెట్టబడి ఉండకపోతే ఇప్పుడేమవుతుంది కోహ్యేలోకే అన్యాత్ అపానచేష్టాకర ఇ లోకంలో ఎవడు అన్యాత్ అంటే అపాన చేష్టను చేయును అపాన చేష్ట అంటే గాలిని పీల్చడం గాలిని పీల్చుట అనే చేష్టను ఎవడు చేస్తాడండి దీన్ని ఆక్షేపము అర్థం అంతే కాని ఫలాడు చేస్తాడనే సమాధానం కాదు అక్కడ ప్రశ్న ఆక్షేపము ఏమంటే ఈ ఆనందరూపమైన బ్రహ్మ హృదయంలో లేకపోతే అపా గాలిని పీల్చివాడు ఎవడు ఉన్నాడండి అంటే అర్థం ఏంటి ఎవడు లేడు కానీ అందరూ పీలుస్తున్నారు గాలిని అంటే హృదయంలో ఆనందస్వరూపమైన బ్రహ్మం ఉన్నది అస్తి అని అర్థం కహ్ ప్రాణ్యాత్ ప్రాణనం వా కురియా పీల్చాడు పీలుస్తున్నాడు పీల్చిన గాలిని విడిచిపెడుతున్నాడు ఆనందహా నశాత్ ఆనందస్వరూపమైన బ్రహ్మ ఆకాశంలో లేకుంటే ఎవడు గాలిని పీల్చేవాడు ఎవడు గాలిని విడిచిపెట్టేవాడు అని అడుగుతున్నారు అంటే అర్థం ఎవడు విడిచిపెట్టి ఉండేవాడు కాదు కాబట్టి అందరూ చక్కగా గాలిని పీల్చుకుని విడిచుకుని సుఖంగా ఉన్నారు కనుక హృదయాకాశంలో ఆనందస్వరూపమైన బ్రహ్మ గలదు అదే నిర్ధారణ తస్మాదస్తి తద్ బ్రహ్మ కాబట్టి బ్రహ్మ ఉందండి ఏం బ్రహ్మ యదర్థా కాల్యకరణ ప్రాణనాది చేష్టా అది ఏ బ్రహ్మ ఆత్మ ఈ దేహము ఈ దేహంలో ఉండే ఇంద్రియాలు వాటికి సంబంధించిన చేష్టలు ఇవన్నీ ఉన్నవో అట్టి బ్రహ్మ ఎలా అయితే అసెంబ్లీ ఉంది కారులో కారులో పిస్టన్ ఇటు వదులుతోంది తిరుగుతున్నాయి రోడ్ రోడ్డు మీద వీల్స్ కదిలిపోతున్నాయి అంటే అర్థం ఏంటో తెలిసిన దెర్ ఈజ్ ఎ పర్సన్ ఫర్ హూమ్ ఆల్ దిస్ అసెంబ్లీ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ దిస్ ప్లే అంటే ఒకడన్నాడు అది రిమోట్ డ్రిన్ కార్ అన్నాడు వాడి కోసం ఇది నడుస్తుంది రిమోట్ డ్రైవర్ ఉంటాడా ఉండడా దీంట్లో కూర్చుని ఉండకపోయినా దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆపరేట్ చేసే మెషిన్ పట్టుకుని వాడు ఉంటాడు ఆ మెషీన్తో కలిపి అసెంబ్లీ అవుతుంది అది వాడి కోసం పనిచేస్తుంది కాబట్టి రిమోట్ డ్రైవరు కూడా ఉండాల్సిందే ఎవడో రిమోట్ డ్రైవరో దాంట్లో కూర్చున్న డ్రైవరు చేతన పురుషుడు లేండే అసెంబ్లీ ఉండే అసలు కాబట్టి చేతన పురుషుడు ఉన్నాడు ఆ చేతన పురుషుడు ఆనంద స్వరూపుడు వాడే బ్రహ్మ ఈ పరిస్థితిలో మనం ప్రవేశించి మరి నా మాట ఏమిటండి అంటాడు వీడు ఈగో స్మాల్ సిటీలు ఈగో వీడు వచ్చి నా మాట ఏమిటండీ నువ్వేమో చక్కగా అసెంబ్లీని చెప్పావు బ్రహ్మని చెప్పావు మరి నేనేమైపోయాను నువ్వు చెప్పి ఏమైపోయావు నువ్వు బ్రహ్మలో వన్ ఆర్ నాట్ నో ఐఎమ్ నాట్ వన్ విత్ బ్రహ్మన్ ఓకే యూ విల్ నో ఇట్ లేటర్ ఫర్ ది ప్రజెంట్ యూ డూ సమ్ ఉపాసన అందుకని ఇంక వాడికి చెప్పింది ఎమ్ పార్ట్ ఆఫ్ దట్ బ్రహ్మన్ అంటే చిరంజీవి దట్ ఈస్ ది ట్రూత్ ద ఇందులో అద్వైతం ద్వైతం ఇంక ఇంతేం లేవు ఉన్నదంతా ఒకటే ట్రూత్ మీరు అద్వైతం నోపేరు ద్వైతం నోపేరు ఇన్ని పేర్లు పెట్టడానికి ఏం లేదు అక్కడ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్ అండ్ ద ట్రూత్ ఇస్ బ్రహ్మన్ వాట్ అబౌట్ మీ యు ఆర్ ఎంటీగ్రల్ పాత్ వర్క్ ద్రహ్మన్ నో నో ఐ కెనాట్ అప్రిషియేట్ ఇట్ యాజ్ ఆఫ్ యాజ్ ఆఫ్ మౌ యూ విల్ అప్రిషియేట్ ఇట్ లేటర్ నో లేటర్ ఆల్సో ఐ విల్ నాట్ అప్రిషియేట్ హౌ డు యూ నో ఈ జన్మలో నేను ఎప్రిషియే ఓకే ఇంకో జన్మలో అప్రిషియేట్ చేస్తాం డజన్ మ్యాటర్ సో దట్ ఈస్ ది రియాలిటీ ఉపనిషత్తు అంటే ఇంకంతే అద్వైతమే అద్వైతం అంటే నేను ఒక వాదం కింద చెప్పట్లేదు దట్ ఈస్ ది రియాలిటీ ఈజ్ వన్ ఎనివే తత్కృత ఏ చ ఆనందోలోక సో ఇప్పుడు సంహత సంహనము అసంహతమైన చేతన పురుషుని కొరకు కలదు అనే ఈ రూల్ని ఈ లాని మీరు ఇంతకుముందు చెప్పిన ఆనంద స్వరూపంతో కలపండి సో ఈ అసంహతమైన చేతన పురుషుడు ఈ సంహననంలో ఉన్నాడు అసెంబ్లీలో ఉన్నాడన్నామే బ్రహ్మ ఆ బ్రహ్మయే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రసస్వరూపము ఆనందస్వరూపము ఏషహ్యేవానందయాతి అది అంటున్నారు ఆయన కుత ఆ తత్కృత ఆనందో లోకస్య సో ఆ సంహత ఆ సంహ అసంహతమైన చైతన్యం ఏది కలదో దాని లోకస్య అంటే పురుషునకు జీవునకు ఆనందము కలుగుతోంది కూతహాంటి ఎందువలన ఏషహ్యేవా పర ఆత్మా ఆనందయాతి ఆనందయతి సుఖయతిలోకం ధర్మానురూపం ఇంకేతంటే ఆ బ్రహ్మయే పర ఆత్మ పరమాత్మ సర్వోత్కృష్టమైన ఆత్మ పరమాత్మ ఎక్కడో ఉండదండి ఇక్కడే ఉంటుంది ఆత్మ ఆత్మ అనే అంశంలో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో వాస్తవమైన ఆత్మ అక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు పాము అని భ్రమపడ్డారు అక్కడ వస్తువు ఏమిటి త్రాడు పాముని ఇదే చూసి భ్రమపడ్డారో దాని ఎందే త్రాడు ఉంటుందండి పాము ఇక్కడ ఉండి స్వర్గంలో త్రాడ్ ఉంటుందా ఏమి కాబట్టి ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం దేహము అనేది ఆత్మ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం అంటే అక్కడే ఆత్మ ఉండి ఉండాలి మిస్టేక్ యొక్క లోకస్సే ఆత్మ ఈ లోకస్ ఒక మిస్టేక్ ఇస్ ది సత్యవస్తువు మిథ్య ఎక్కడ ఉంటుందో సత్యం అక్కడే ఉంటుంది నెక్లెస్ ఉన్న తోటే బంగారం ఉంటుంది సో బంగారం స్వర్గంలో ఉండదు థీలాజియన్స్ అలా చెప్తాం థీలాజియన్ అడిగితే బంగారం ఎక్కడ ఉండను అటుగంటే హెవెన్లో ఉండవు అని చెప్తుంది దట్ ఈస్ హౌ హీసేస్ ఆల్మోస్ట్ లైక్ దట్ హీసేస్ ఎనీవే సో యశ్యవ పర ఆత్మ ఈ పర ఆత్మ పర ఆత్మ అంటే సర్వోత్కృష్టమైన ఆత్మ అంటే సర్వాంతరతమైన ఆత్మ ది సోకాల్డ్ ఇండివిజ్యువల్ యొక్క కో డెంటిటీ దట్ ఈస్ ది పర ఆత్మ అదే బ్రహ్మ అదే ఆ పర ఆత్మయే ఆనందయాతి అంటే ఆనందయ్యతి అని అర్థం లౌకిక సంస్కృతంలో ఆనందయతి వేదంలో ఆనందయాతి సుఖయతి లోకం లోకం అంటే మనుష్యం జీవం ఈ జీవుణ్ణి ఈ ఇండివిజువల్ని సుఖపెట్టుతున్నది ఆ బ్రహ్మాత్మయే ఏమంట మరి ఎప్పుడు ఎందుకు సుఖపెట్టదండి ధర్మానురూపం వీడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వీడికి సుఖం చేసుకున్నంత చేసుకున్నంత మహాదేవ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ ధర్మానురూపం నువ్వు మనస్సు ప్రసన్నంగా పెట్టుకుని సో నిరీహంగా ఉంటే నీకు నిత్యమూ అది లభిస్తూనే ఉంటుంది నీకు ఏవో కామనో ఇవేవి ఉన్నాయనుకోండి దాని నుంచి కొంత విడిపడాల్సి ఉంటుంది దట్ యు హ్యావ్ టు డిసైడ్ బట్ ఎప్పుడు ఆనందం కలిగినా ఇక్కడ గ్రౌండ్ వాటర్ లాగా గ్రౌండ్ వాటర్ సమృద్ధిగా ఉన్నది నాకు ఎంత గ్రౌండ్ వాటర్ వస్తుంది వస్తుందా రాదా అంటే ట్యాప్ చేస్తే వస్తుంది లేకపోతే రాదు ఎంత వస్తుంది ట్యాప్ చేస్తే నువ్వు ట్యాప్ చేసి దాన్ని బట్టి ధర్మము ఇట్ హెల్ప్స్ అస్ టు ట్యాప్ దట్ ఆనంద విచ్ ఈస్ అవరో స్వరూపం స ఏవాత్మా ఆనందరూప అవిద్యయా పరిచ్ఛిన్న విభావ్య ప్రాణిభిర్థ అది ఆత్మ ఆనందరూపం ఆత్మే ఆనందరూపమైతే మన నాకు ఎప్పుడూ ఆనందం ఎందుకు కలగట్లేదంటే అవిద్యయా పరిచ్ఛిన్న ప్రాణి విభావ్యతే అది అవిద్య చేత కప్పివేయబడినదిగా ప్రాణుల చేత స్వీకరింపబడుతున్నది అవిద్య చేత కప్పివేయబడి ఉంది ఈ అవిద్యకి బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా మీరిచ్చిన బలమే ఈ క్షణంలో మీరు అవిద్యని తోసిపుచ్చవచ్చు ఈ క్షణంలో అవిద్యని తోసిపుచ్చినట్లయితే ఈ క్షణంలో మీరు బ్రహ్మానంద స్వరూపుడే ఇట్ దే సింపుల్ ఎస్ దాట్ ఇవే తర్వాత మళ్ళీ ఇంకా ఆ అనుప్రశ్నకే మరొక హేతు ఇతని అనలేదు ఇప్పుడు ఇంజుమించుగా అన్నట్టే మీరు అనుకోవచ్చు భయాభయేతు బ్రహ్మాద్బ్రహ్మ అస్థి ఆ బ్రహ్మ ఉందండి ఉందని చాలా సార్లు ఇంకోసారి కూడా ఇంకో హేతు మరో హేతు చూపిస్తాం బ్రహ్మ ఎలాగ చెప్తారు అంటే జ్ఞాని భయపడుట లేదు అజ్ఞాని భయపడుతున్నాడు కాబట్టి బ్రహ్మ ఉన్నది ఈ ఊరికి రాజుగారు ఉన్నారు అన్నారు ఎందుకంటే రాజుగారు ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు అంటే ధర్మబద్ధంగా లాఫుల్గా బతికేటువంటి సిటిజన్స్ భయపడకుండా హ్యాపీగా జీవిస్తున్నారు భయపడే దొంగతనాలు చేసే చోరులు నక్కి నక్కి దాముకుంటూ భయపడుతూ కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి రాజుగారు ఉన్నారు అని తేల్చినాము కరెక్టే కదా అదే హేతు కాబట్టి ఆత్మజ్ఞాని నిర్భీకుడై ఉంటున్నాడు పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపాన్ని భావన చేసే అజ్ఞాని ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు ఎప్పుడూ వీడు బ్రతికే భయం అసలు ఈ భయము అనేది ఇట్స్ మేజర్ సైకాలజీ వేదాంతంలో భయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన మేము ఉండే అభిప్రాయం సో చాలా జాగ్రత్తగా పరిశీలించి అనగా భయస్వరూపాన్ని పోషిస్తుంది భయం అన్నది అది కేవలము స్వరూప అపరిజ్ఞానం చేతనే వచ్చింది కాబట్టి వీడు భయపడుతున్నాడు అజ్ఞాని జ్ఞాని నిర్భయంగా ఉన్నాడు ఈ రెండింటిని బట్టి అస్థిబ్రహ్మ అని తేలుస్తాను భయాభయ హేతుత్వాత విద్వద్విదూషోహ విద్వత్ అంటే విద్వాంసుడికి అభయహేతువు అవిద్వాంసుడికి భయ హేతువు అవుతో ఆ విధంగా ఇక్కడ అభయానికి అక్కడ భయానికి కూడా హేతు బ్రహ్మ రాజు అంతే కదండి రాజు లాఫుల్ సిటిజన్స్కి అభయాన్ని ఇస్తాడు తర్వాత అధర్మంగా బతికి వాళ్ళకి భయ హేతు ఉంటుంది ఆ విధంగా ఈ బ్రహ్మ అస్తి అది సంగ్రహవాక్యం దానికి వివరణ సత్వస్వాశ్రయణే హి అభయం నా అసత్వస్వాశ్రయణే భయపద్యతే ఇప్పుడు బ్రహ్మ లేదండి శూన్యమే అంటే శూన్యం నుంచి అభయం అక్కడన్నా లభిస్తుందండి అసద్వస్వాశ్రయణే అసత్తుని మీరు శూన్యాన్ని పట్టుకుంటే అభయ భయనివృత్తి భయం తొలగిపోతుందా తొలగిపోదు కానీ మీరు ఈ బ్రహ్మని పట్టుకుంటే మీకు భయం తొలగిపోతోంది కాబట్టి బ్రహ్మ శూన్యం అవటానికి వీలు లేదు అది అస్థి ఎందుకంటే అభయం అభయం లభించాలి అంటే అది సద్వస్తువును ఆశ్రయిస్తే అభయం లభిస్తుంది కానీ అశూన్యాన్ని ఆశ్రయిస్తే అభయం లభిస్తుందా ఎక్కడైనా భయం తొలగిపోతుందా తొలగిపోదు కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మని ఆశ్రయించటము తద్వారా భయ అనేది మనకు అనుభవంలో ఉంది కనుక అస్థి బ్రహ్మ ఎన్ని హేతువులు చెప్తున్నారు చూడండి అన్ని హేతువులు మన అనుభవంలో ఉన్న హేతువులే రసము ప్రాణనాది చేష్టలు అసెంబ్లీస్ ఫంక్షనింగ్ అభయము లైక్ దట్ సో many లాజీ వేషమల్స్ చెప్పుకొస్తున్నారు అన్నీ కూడా అస్థి బ్రహ్మ కుత హృదయే పరమే వ్యోమం ఈ హృదయాకాశంలో బ్రహ్మ ఉన్నది దానిని దర్శించడమే ఆలస్యం దర్శించడమే ఆలస్యం కొంతమంది ఏం చేస్తారు క్యూలో జాయిన్ అవుతారు క్యూలో జాయిన్ అయ్యి వాడికి లంచం ఇస్తారు ఎందుకు రా ఈ ప్రారంభం అంతా అంటే దర్శనం కోసం ఏమిటి దర్శించి ఇస్తావు నువ్వు దర్శనం కోసం క్యూలో నిలబడ్డప్పుడే యూఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ ఇంక నువ్వేం దర్శిస్తావు అంచేతనే ఈ మధ్యన వెంకటేశ్వర స్వామి దర్శనానికి ధరలు బాగా పెంచేసారండి అన్న ఆయన అన్నారు ఒక ఆయన అంటే నేను మీరు దర్శనం చేసుకున్నారా లేదంటే చేసుకున్నాను అనుకోండి కానీ బాగా పెంచేశారని వీళ్ళు మొహం అంటే ఇప్పుడు ఆయన దర్శనం చేసుకున్న ఆనందాన్ని అనుభవించాడంటారా లేకపోతే దానికైనా కత్వ యొక్క దుఃఖాలు అనుభవించాడా ఆబ్వియస్ ఇటీస్ కాబట్టి కాబట్టి అధర్మము దేవుడి పేరు చెప్పి చేసినా దుఃఖాన్నే కలిగిస్తుంది ధర్మము దేవుడి పేరు చెప్పకుండా చేసిన ఆనందరూపమైనటువంటి పరమాత్మని మనకు అందజేసుకుంటుంది సో ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సద్వస్తువును ఆశ్రయిస్తే అభయం ఉంటుంది కానీ భయ నివృత్తి అసద్వస్తువు వల్ల కలగదు భయ నివృత్తి కలుగుతోంది कनक विद्वांस की अभय हेतु अज्ञा के भय हेतु अगर ब्रह्म कल कथय भय हेतुत्वी उच्यते हैं अभय हेतु एलाो ब्रह्म चपंडी ब्रह्म अभय हेतु एलाो चपंडी भय हेतु एलाो तरह चुप सुभार लड़की पेयदिद का अभय हेतु एलाो च భయ హేతువు చెప్తారు భేషాస్మా అక్కడికి ఎప్పుడు భయహేతువే ముందు అభయం అంటే శృతి చెప్తాం అథసో భయం గతో భవతి అదే వాడు అభయాన్ని పొందుతాడు అని అంతవరకు వ్యాఖ్యానం చేశాం ఎప్పుడు పొందుతాడు అభయాన్ని యదాహ్యే ఓ యో సారీ య్యే వైష ఏ తస్ అదృశ్యేనాత్మ్యే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టా విందే అప్పుడు అథసోభయం గతో యద అంటే ఏ కాలములోనైతే ఏషీడు చేస్తాడో అథ అప్పుడు అభయం గతో భవతి సో ఆ విధంగా అభయహేతువు అవుతోంది బ్రహ్మా ఏ విధంగా అంటే వివరిస్తున్నారు ఉచ్యతే చెప్పబడుచున్నది అనర్థం స్మాత్ ఏష సాధక ఏ తస్మిన్ బ్రహ్మణి అది అక్కడ వాక్యంలా ఉందంటే యదాహ్యే అంటే ఏ కాలము ఉందైతే ఏ వా నిశ్చయముగా ఏష ప్రతిష్టాం విందతే వీడు స్థిరముగా నిలిచియుండునో ప్రతిష్ట అంటే వీడు స్థిరంగా నిలిచి ఉండాలి నిలిచుంటే భయం గతో భవతి అప్పుడు వాడు అభయాన్ని పొందుతాడు దేనిలో స్థిరంగా నిలిచి ఉండాలండి బ్రహ్మణి బ్రహ్మయందు స్థిరంగా నిలిచి ఉండాలి ఎటువంటి బ్రహ్మ అది వస్తుందనమాట దేనియందు అంటే ఏతస్మిన్ బ్రహ్మణి ఈ బ్రహ్మయందు స్థిరంగా నిలిచి ఉండాలి యదా హే వైషస్మిన్ అంటే బ్రహ్మణి ఏతస్మిన్ అంటే దీనియందు అంటే బ్రహ్మయందు బ్రహ్మ ప్రకరణం కదా ఈ బ్రహ్మయందు స్థిరంగా నిలిచి ఉండాలి తర్వాత కిం విశిష్టే ఎటువంటి బ్రహ్మండది ఆ బ్రహ్మకు కొన్ని ఎడ్జెక్టివ్స్ ఎటువంటి బ్రహ్మ అంటారు అది అదృశ్యే అది ఫస్ట్ ఎడ్జెక్టివ్ అదృశ్యమైన బ్రహ్మ అది ఒకటో చెప్తున్నారు దృశ్యం నామా ద్రష్టవ్యం వికారృశ్యము అంటే కనబడేది చూడబడేది చూచుటకు యోగ్యమైనది ఒకప్పుడు మనం చూస్తూ ఉండకపోవచ్చు ఎదురుకుండగా చూచుటకు యోగ్యమైనది ఇప్పుడు ఏదో పెద్ద విగ్రహం ఒకటి ఉందండి అది అది మీరు చూసి ఉండకపోవచ్చు మీరు చూస్తే దృశ్యం అనొచ్చు మీరు చూసి ఉండకపోవచ్చు మేము వెళ్తే చూడచ్చు అక్కడికి ద్రష్టవ్యం చూచుటకు యోగ్యమైనది దాన్ని వికారము అంట ఇప్పుడు మీరు చూసిన వికారం అంటే ఎఫెక్ట్ ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఇప్పుడు మీరు చూసి దృశ్యం లేదా చూ యోగ్యమైనది వెళ్ళి చూడొచ్చు అటువంటి దాన్ని దృశ్యం అని అంటారు దాని పేరే వికారము అసలు వికారము ఉన్నది చూడడం కోసమే బంగారాన్ని చూస్తారా బంగారాన్ని ఎవరూ చూడలేరు బంగార వికారము అంటే నగ దాన్ని చూస్తా బంగారాన్ని చూడడం కుదరదండి బంగారాన్ని ఏం చూస్తారు ఎలా ఏం చూస్తారు బంగారాన్ని బంగారం ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ వేషం బంగారం కంటికి కనపడతాం బంగారం బిస్కట్ రూపంలో ఉంటే ఆ రూపం కనపడుతుంది బంగారం యొక్క మెల మెలా కనపడుతుంది బంగారం ఏం కనపడదు బంగారం యెల్లో షైనింగ్ ప్రాపర్టీ కాబట్టి బంగారం యొక్క ప్రాపర్టీ కనపడుతుంది రూపం ఏం కనపడదు ఇప్పుడు పువ్వుని ఆఘ్రానించారు అంటే ఆ పువ్వు అంతా ముక్కులోకి వెళ్ళిపోయి ఆ ముక్కు అంతా అలా కవర్ అయిపోతుందా ఏమి కాదు పువ్వుకి ఒక గుణం ఉన్నది ఏమిటా గుణము గంధము దాన్ని ఆఘ్రానిస్తారు పువ్వు ఉన్నదోటే ఉంటుంది ఆ గంధ గుణాన్ని ఆఘ్రానిస్తారు అలాగే బంగారాన్ని చూసారు అంటే బంగారాన్ని ఏం చూడరు బంగారం యొక్క రూపాన్ని చూస్తారు ఏ రూపము బిస్కట్ రూపము కాయిన్ కెనాడియన్ గోల్డ్ కాయిన్ రూపము లేకపోతే నగ నెక్లెస్ రూపం రూపాన్ని చూస్తారు బంగారాన్ని ఎవరు చూడరు మేటర్ని చూడరు మేటర్ యొక్క షేప్ని చూస్తారు ఆలోచించండి సో దృశ్యము చూడడం కోసమే ఉన్నది వికారం యొక్క ల ల లక్షణం అది నా దృశ్యం అదృశ్యం అవికార్యర్థ ఏ రకము అదృశ్యం కదా బ్రహ్మ అంటే ఏ రకమైన వికారములు లేనిది ఏమన్నా మీరు ఆలోచించండి ఇది ప్లాస్టిక్ యొక్క వికారం ఇది బంగారం యొక్క వికారం ఈ నగ ఇది ఇంకోదాని వికారం ఇది ఇంకోదాని వికారం ఇది ఈ వికారాలన్నీ మీరు చూస్తున్నారు ఏమంటే వికారాలన్నింటినీ సాక్షిగా చూసే ఏ ఆత్మ చైతన్యం గలదో అది బహుశా వికారములేదీ లేనిది అయ్యి ఉంటుందని మీకు ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు తోచలేదు అల్లగా తోచి ఉండాలి అల్లగా అలాగే తోచాలే ఇప్పుడు అస్థి రేడియో అస్థి ఘట నాస్తి అవునండి ఘటం లేదు కదండి ఇక్కడ ఇప్పుడు ఇది అస్థి ఘటం నాస్తి ఈ అస్థి అనే జ్ఞానం కలిగిందా లేకపోతే జ్ఞానం కలగకుండా అస్థి అనేందుకంటారు నాస్తి అనే జ్ఞానం కూడా కలిగింది కదా ఇప్పుడు ఆ జ్ఞానము అది అస్థియా నాస్తియా దాన్ని కూడా అనకూడదు మీరు అది అస్థి నాస్తి రెండింటికి అతీతమైనటువంటి చైతన్యం అండి అది కూడా ఘటన లాంటిదే అది కూడా రేడియో లాంటిదే కాదు కాబట్టి దాన్ని అది మరి నసత్తన్నా సదుతే శ్రీకృష్ణుడు పదమూడో అధ్యాయంలో దాన్ని సత్తాండానికి వీరలేదు అసత్తాండానికి వీరలేదు సత్త అంటే ఓ వికారం అసత్త అంటే వికారము యొక్క అభావం ఇప్పుడు ఆ జ్ఞానము అది వికారమా వికారము యొక్క అభావమా రెండూ కాదు మరి ఏమిటది వికారమును వికారము యొక్క అభావమును దర్శించే చైతన్యము ఇంకా ఏమిటి ఈ వికారములకు అన్నింటికే అతీతమైనది ఇంకా ఏమిటి ఇంకా ఏమిటి లేదంతే నిషేధ రూపంగానే చెప్తారు దాన్ని ఇంకేమీ చెప్పరు దానికి అవికారిక అది బ్రహ్మండ అదృశ్యం సర్వమును దర్శిస్తారు తాను స్వయంగా అదృశ్యం సెల్ఫ్ సెల్ఫ్ ఆత్మ అది అటర్లీ డివైడ్ ఆఫ్ ఆల్ మోడిఫికేషన్స్ యట్ ఇట్ ఇట్ బికమ్స్ ది ఇట్ బికమ్స్ ది విట్నెస్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిట్ మోడిఫికేషన్స్ స్వయంగా ఏ మోడిఫికేషన్ ఉండదు స్వయంగా కూడా మోడిఫికేషన్ చూసినప్పుడు అలా మోడిఫై అయిపోతూ ఉంటే అయినట్టే ఇంకా ఆత్మ ఉన్నట్టే అది కలిగంలోకి లేకుండా అయిపోతుంది అలా ఉండదు చైతన్యము నిర్వికారంగా అలా ఆ దృశ్యే తర్వాత ఏ తస్మిన్న దృశ్యే అవికారే అవిషయభూతే అంటే విషయం కాదు అని అర్థం విషయము అంటే శబ్దరూప రసస్పర్శ గంధాలకి విషయములోని పేరు మన చేతను తెలియబడుతూ ఉంటాయి ప్రత్యక్షము చేసుకునబడుతూ ఉంటాయి శబ్దాన్ని చెవుల ద్వారా స్పర్శని చర్మేంద్రియం ద్వారా ఈ విధంగా ఐదింటిని ఐదు ఇంద్రియాల ద్వారా మనం ప్రత్యక్షం చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీటికి విషయములు అనిపారు బ్రహ్మ విషయము కాదు అదృశ్యము అవిషయము అంటే ఆత్మరూపము అని అర్థం ఆత్మ కాదండి బ్రహ్మ అంటే విషయమైపోతుంది దృశ్యమైపోతుంది బ్రహ్మ దృశ్యం అంటే సమ్రాట్ని నౌకరన్నట్టు కూడా అంతకంటూ కూడా ఘనాకష్టం బ్రహ్మని దృశ్యం అని ఎప్పుడు అనుకోవడం బ్రహ్మ దృశ్యం ఏంటండి కాదు అర్జునుడు విరాట్ని చూశాడు విరాట్ బ్రహ్మ కాదు బ్రహ్మ ఎందు యొక్క ఆరోపణ దానికే అర్జునుడు ఎలా చూస్తాడు దివ్య చక్షుమయ్యేది మరో చక్షు అయ్యేది చూచాడు అంటే దృశ్యమైపోతుంది విరాట్ బ్రహ్మ కాదు విరాట్ సమష్టి దేహం సో శాటిలైట్ మీద పైకిపోతే కొంత సమష్టి దేహం కనపడుతుంది కాబట్టి బాధ అది అది పెద్ద పాయింట్ కాదు ఆత్మరూపంగా అదృశ్యము అవికారి అని దర్శిస్తేనే అదే జ్ఞానం ఎనివే బ్రహ్మ అదృశ్యము అవికారము అంటే విషయము కానిది తర్వాత అనాత్మ్యే అశరీరే అది శరీరము కాదు ఎంత చేత శరీరం కాదంటారు యస్మాదృశ్యం తస్మాదనాత్మ్యం ఆత్మ అంటే దేహం అండి అనాత్మ అంటే అనాత్మ్య అనాత్మ అనాత్మ్య అదే అశరీరం శరీరము కాదు ఏం చేత కాదు శరీరం అయితే దృశ్యం అవుతూ ఉంటుంది ఇదిగో ఇదిగో నుండి ఇదం శరీరం ఇదం మనం దృశ్యం కాదని చెప్పాం కదా అదృశ్యం ఉన్నాం కదా కాబట్టి ఆ కారణం చేతనే అది దృశ్యం కాదు కనుక అది శరీరము కూడా కాదు తర్వాత యస్మాచ్చ అనాత్మ్యం తస్మాదనిరుక్తం అది శరీరం కాదు కనుకనే అనిరుక్తం ఇదమిత్తంగా నిర్దేశించుటకు శక్యము కానిది అది దృశ్యము శరీరము అయితే ఇదమిత్తంగా ఇదిగో ఇది ఎలా ఉంది ఇంత పొడువు ఉంది ఇంత బరువు ఉంది కొంచెం భోజనం తగ్గిస్తే ఇది బరువు తగ్గుతుంది భోజనం లేక జాగ్రత్త ఎక్కువగా చేసేస్తుంటే బరువు పెరుగుతుంది అని ఇన్ని వ్యవహార వ్యవస్థలు దానికి చెప్పచ్చు కానీ అది ఆ విధంగా శరీరము కాదు కనుక దృశ్యము కాదు కనుక నిరు నిరూపించటము ఇదమిత్తంగా అంటే ఇంత పొడవు ఇంత వెడల్పు ఇంత బరువు అని దాన్ని మానము అంటే కొలత వేసి నిరూపించటానికి వీలుపడదు కనుక అనిరుప్తం అదే ఆయన అంటారు విశేషోహినిరుచ్యతే విశేషము అంటే ఒక విభిన్న పదార్థము మిగతా వాటన్నింటి విడివడి సెపరేట్గా ఒక చోట కూర్చున్న దాన్ని మీరు నిరుచ్యతే ఇది ఇలా ఉందండి ఇది మిగతా వాటికంటే డిఫరెంట్ అండి అని దాన్ని మీరు నిరుక్తి చేయొచ్చు డిఫైన్ చేయచ్చు విశేష వికార ఎక్కడైనా సరే సెపరేట్ అయిపోయి ఉంది అంటే అది వికారమై తీరాలి తప్పకుండా మాడిఫికేషన్ అయి తీరాలి కాబట్టి దృశ్యమై తీరాలి అవికారం బ్రహ్మ బ్రహ్మ వికారము కాదని చెప్పాం కదా పైగా వికారము కాదంటే అర్థం ఏంటో తెలుసునా సర్వ వికార హేతుత్వా బ్రహ్మ స్వయముగా వికారములు మోడిఫికేషన్స్ లేనిది కనుకనే అన్ని వికారములకు హేతువు అయి ఉన్నది నీరు యొక్క రూపం ఏమిటి చెప్పండి నీరు ఏ రూపంలో ఉంటుంది ఏ రూపంలోనూ ఉండదు అంచేతనే ఏ రూపంలోనైనా ఉండగలదు అంతే కదా ఇన్ఫినిట్ రూపాల్లో మీరు నీటిని చూపించవచ్చు ఎందుకని స్వయంగా అది రూపము లేనిది గనుక అలాగే ఆత్మ చైతన్యానికి ఏ రూపం లేదు అంచేతనే సుఖము దుఃఖము మరోటి మరోటి ఎన్ని రూపాల అవకాశం ఉన్నదో అన్ని రూపాలు హ్యూమన్ సైకాలజీ ఎంత వెరైటీ ఉంది అంత వెరైటీ ఎందుకు పాజిబుల్ అవుతుంది ఇన్ని మోడిఫికేషన్స్ ఎందుకు పాజిబుల్ అవుతున్నాయంటే స్వతహాగా ఆ బ్రహ్మాత్మ ఏ రకమైన వికారములు లేవు గనుక సర్వ వికారములకు హేతు అవుతోంది అంచేతనే అది స్వయముగా అవికారము తస్మాదనిరుక్త పూర్ణమద్య పూర్ణమేషి సాయంకాలం మళ్ళీ క్లాస్ యథంగా శిక్ష సోమవారం గదా